మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులునైనా స్తోత్రములు దేవ ఈ గడిచిన కాలం ఈ దినం వరకు తండ్రి నీ కృపలోనైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవ దివారాత్రములు తండ్రి ప్రభు నీ కంటి పాప మమ్మల్ని కాచి కాపాడినందుకు ప్రతి విషయంలో నా తండ్రి మీ సహాయము మీ యొక్క సహకారమునైనా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు దేవ మీకెంతగానో హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులనైనా స్తోత్రములు ప్రభు పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించు బాణమైనను నాశనకరమైన ఏ తెగులునైనా మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మాకు కలక్కుండా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు నాయన మీకెంతగానో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవ నీ దినం నాయన నీ మందిర ఆవరణంలో ఒక దినము కడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నావు కాబట్టి గొప్పదేవ ఇదిగో ఈ కాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో మీరు మమ్మల్ని చేర్చినందుకు నాయనా తండ్రి వెయ్యి దినముల శ్రేష్టాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకెంతగానో వందనాలు స్తోత్రములు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటే అక్కడ వారి మధ్య మీరు ఉంటారన్నారు ప్రభా ఆ రీతిగానే మీరు కృపా సత్య సంపూర్ణుడివై మా మధ్యలో మీరు ఉండండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మేం వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికముతో తండ్రి వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా ఆయన మేము ఉన్నామో లేదని మమ్మల్ని పరిశీలించుకునే జీవితము పరీక్షించుకునే జీవితము ఆ వాక్యానికి తగినట్టుగా జీవించే జీవితం దయచేయండి తండ్రి ప్రభ ఎలాంటి వేషధారణ భక్తిహీనత తండ్రి ఎలాంటి లోక సంబంధమైన జీవితము శరీర సంబంధమైన జీవితం ఉంటే తండ్రి ఈ ప్రకరణ ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయండి పాటల ద్వారా కూడా తండ్రి మీరు మైపు పొందండి ఎవరైతే ప్రియులు రాలేకపోతున్నారో తండ్రి వాళ్ళందరినీ మీరు నాయన యొక్క ఆరాధనలోకి నడిపించండి ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయం పొనిక సద్వినియోగం చేసుకోమన్నవ్వు తండ్రి కాబట్టి అజ్ఞానుల వల్లే కాక జ్ఞానంతో నడుచుకోమన్న అవుతండ్రి ప్రభు యొక్క చిత్తం గ్రహించి ఆ చిత్త ప్రకారం తండ్రి కాబట్టి ప్రభ రాబో దినములు దుర్దినములు అపాయకరమైన దినములు భయంకరమైన దినములు తండ్రి మేము శ్రద్ధగా వినయము గలవారమే నిన్ను వెతికితే ఉగ్రత దినమందు మేము దాచపడతాం ప్రభా లేకపోతే నా ప్రభా తండ్రి ఒకనొక దినం ప్రభా నాయన తండ్రి అపాయమునైనా మా మీదకి ఒక ఉరిలాగా వచ్చి పడతది కాబట్టి నాయన మేము ఎవరమునైనా నీ పట్ల ఆసక్తి విషయంలో కానీ నేను శ్రద్ధగా వెతికే విషయంలో కానీ నీకు లోబడి నీ పట్ల భయభక్తులు కలిగి నైనా నీ జీవించే జీవితంలో మేము మత్తులమై ఉండకుండా తండ్రి నా ప్రభాన అయినా తండ్రి నీ ప్రకారంగా మేము ఉండుటకు మీరు సహాయము దయచేయండి మాలోనైనా మీకు ఎలాంటి ఏయమైనవి నీ దృష్టికి నీచమైనవి అసహ్యమైనవి ఎలాంటి క్రియలు మేము కలిగి ఉన్నా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన నీ చెత్త జీవించే జీవితం మాకు దయచేయండి కాబట్టి జరిగే ఆరాధనల్లో ప్రభున ఆయన మీ ఆత్మ నడిపింపు ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించి జరిగే ఆరాధన అంతటినీ ప్రభానైనా మీ నామానికి మీకు మహిమకరంగా జరిగించండి మాకు దీవెనకరంగానైనా ఆశీర్వాదకరంగా తండ్రి యొక్క ఆరాధన ఉండటకు మీ సహాయమునైనా మీ కృప అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ల సిస్టర్ థ్యాంక్ యూ శాంతి దళ ముక్తి దాంతిలాయేసు తోనే జన్మలి ఆయో ధరణీ మే తోనే జన్లియ క్రోసు క్రూస్ పే గోల్ ముక్తి దాంతిలా క్రూస్ బాయా క్రూస్ బాయా సారా చుకా దా సారా చుకా దా కా కా బోలు ముక్తి దాంతి దీశునియా సాగర ఈశుయా బెహా సాగర ఈశుహాతమాక్తి దేశ శాంతి దేనా బోలో ముక్తి దాంతి దాపనే పాపాని ఈ బలి ఈశు హలిదా ద శాతి దేనా బుక్తి దేనా శాంతి దేనా శుక్ర పాదా పాపి నాదా ముక్తి దిలా శాంతి దిలాయునా బ ముక్తిలాయేనా శాంతిలాయ రేజ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రార్థన చేసుకున్నా అందరికీ ప్రైజ్ లాడ్ మహాగనుడ మహోన్నతుడ తేజమేడ నీ పరిశుధనమైన నామాని కోటాను కోట్ల నమస్కారాలు వందనాలు స్తోత్రాలయ్యా గడిచిన కాలం అంతా నా ప్రభు నీ దయారెక్కలలో భద్రపరుచుకొని కాచి కాపాడిన గొప్ప దేవుడు నీకు వంద నాలుసయ్యా మమ్మల్ని అందరినీ తండ్రి ఈ రాత్రికల సమయంలో బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత దేవా బాక్య ధ్యానంలోకి పిలిచి దేవాణాలు మట్టిదాని మట్టిదాని అల్పురాలను అయోగ్యరాలను దేనికి పనికిరని దాని ప్రభా నీ మాట ఉచ్చరించడకు నా దేవా ఓ ప్రభా నాకు తండ్రి అయా అర్హురాలని కాదు నా ప్రభా నాలోనికి రండి మాలోనికిరని నా ప్రభా ప్రభా నీ ఆత్మచేత నింపండి ప్రభా నీ ఆత్మ నడిపింపున దయచేసి నన్ను మరుగు చేసి నా ప్రభా మీరే ప్రతిబిడ్డతో సూటిగా తేటగా నాతో కూడా నైనా స్పష్టంగా మీరు మాట్లాడమని సమస్త మహిమ గణత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఏసైఎ పరిశుద్ధన మళ్ళీ వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ఆమె సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యశుక్రీస్తుకే కలుగునుగాక వాకే ధ్యానం వెళ్దాం దేవుని జ్ఞానం గురించి మనము ధ్యానిద్దాము సామెతలు పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం సామితలు పద్నాలుగు మొదటి వచనం చదువుతున్నాను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా పెరుకును ఇక్కడ ఇల్లు కట్టుకుంటుందంట మూకురాలు తన చేతులతో తన ఇల్లు కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఏ జ్ఞానం కలిగి ఉండాలి మనం ఈ లోక జ్ఞాన ఈ లోకానుసరంగా నడు ఈ లోకానుసరమైన జ్ఞానమా లేకపోతే దైవిక జ్ఞానమా జ్ఞానవంతురాలంటే తన ఇల్లును కట్టుకుంటదంట మూడు రాళ్ళు తన ఇల్లు తననే కూల్చివేస్తా అంట ఇక్కడ దేవుడు మనం కోరుకునేది ఏంటంటే మనము మారు మనసు పొంది దేవుణ్ణికి కాబట్టి మనము దైవిక జ్ఞానాన్ని కోరుకుంటాం మరి ఈ లోకంలో ఉన్నవారు వాళ్ళు దేని ఆశ్రయించాలంటే వాళ్ళు దేని ఆశ్రయిస్తారు ఇప్పుడు దేవుని ఎరిగిన బిడ్డలకి దేవుని జ్ఞానానుసరంగా నడుచుకున్నప్పుడు ఒకవేళ మనం పొరపాటు అడుగులో పడడానికి ఒకవేళ సైతాన్ని మనకు ఒకవేళ మన మన త్రోవలు అటు దారి తప్పించిన దేవుడు తన దయగల తన కృపతో మనల్ని తప్పిస్తాడు మనం ఎందుకంటే అనుదినం మనం దేవునితో గడుపుతుంటాము ఆయన పాదల చింతకి వెళ్తుంటాము కాబట్టి దేవుడు మనల్ని తప్పిస్తాడు జ్ఞా దైవిక జ్ఞానము కలిగి నడుచుకోవాలా మూడు రోజులు తన ఇల్లు కూడబెరుకనంటే మూర్ఖంగా ప్రవర్తించడానికి వీల్లేదు మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎట్లుంటది అంటే మన కుటుంబ వ్యవస్థ కావచ్చు లేకపోతే ఇంకా ప్రతి విషయంలోనూ మనము ఆలోచించాల కుటుంబ విషయంలో గాని మన సంఘపరంగా గాని లేకపోతే మన పిల్లల పిల్లలు కాని భర్త గాని ఇతర తర ప్రతి విషయంలోనూ దైవిక జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి మూడు రాళ్ళు పేర్కొంటుందంటే ఒకరు మూడు మూఢత్వం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ సొంత తెలివితో వాళ్ళు ప్రయాణం చేశారు అనమాట ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పి అది అది కాదమ్మా ఇట్లా నడుచుకోవాలా ఇట్లా ప్రవర్తన ఇలాంటి అలాంటి ప్రవర్తన మంచిది కాదని చెప్పినప్పుడు వాళ్ళు వినరు అనమాట ఎందుకంటే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళు వినరు నేను చేసేదే కరెక్ట్ అంటారు అయితే దైవిక జ్ఞానం ఒకవేళ మన పట్ల మనము దేవుని చిత్తానుసరమైన అడుగులు వేసు వేస్తా నడుచుకుంటా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి ఒక్కొక్కసారి ఏమనిపించిందంటే నేను దేవుని చిత్తంలోనే నడుస్తున్నానా దేవుని అనుసంధానలో నడుస్తున్నానా ఎందుకు నాకు ఇట్లాంటి ఆటపోట్లు ఎదురవుతున్నాయి శ్రమలు ఎదురవుతున్నాయని మనకు మనకే ప్రశ్నార్థకంగా ఉంటుంది ఉన్నప్పుడు దేవుడు మన వెన్నంటే ఉంటాడంట మన వెన్నంటే ఉండి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎందుకంటే మనము ఈ లోకానుసరమైన ఆ లోకానుసరంగా మనం నడుచుకోవట్లేదు ఎప్పుడైతే మనము యేసు నా సొంత రక్షకుడు ఆయన యేసు ప్రభు నా దేవుడు ఆయనే నా లోక రక్షకుడు నా ఆత్మకు విమోచకుడు మనం ఎప్పుడైతే ఏసు ప్రభు నిజమైన దేవుడు మనం గుర్తించామో మనము మారు మనసు పొందే దేవుని మన ఆత్మలను మన శరీర ప్రాణము దేహం ఆత్మలను దేవునికి అప్పగించుకొని దేవా ఇక్కడి నుంచి నేను కాదు ప్రభా ఇక్కడి నుంచి నాలో మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరే నన్ను నడిపించండి అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకొని దేవుని ఆస్తాలకు అప్పచేస్తున్నామో అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడంట నడిపించి మనం ఎక్కడ కూడా ఇటు కుడికి కానీ ఎడమ కానీ పడిపోకుండా దేవుడు మనల్ని జాగ్రత్తగా మనల్ని నడిపిస్తాడు ఒక్కోసారి ఒక్కొక్కసారి ఎట్లా ఉండిద్దంటే దేవుని వెంబడించిన ఆడపిల స్త్రీలు కావచ్చు పురుషులు కాబట్టి ఎక్కువ స్త్రీలకు ఎదురవుతుంటే అనమాట ఎందుకంటే ఒక కుటుంబంలో అందరూ దేవుని తెలుసుకుంటేనేమో ఆ కుటుంబం ఎట్లా సజావుగా సాగిపోయిందనమాట భక్తికి ఎలాంటి అడ్డుకట్టలు ఉండవు ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటే అతను ఎదుగుతూ ఎదుగుతున్నాడు కదా నేను కూడా ప్రార్థన చేసుకోవాలని ప్రోత్సాహంగా ఉంటది ఒకవేళ ఇద్దరు ఇద్దరిట్లో ఎవరొకరు మారనుకో భర్తనే వెనక్కి లాగుతుంటాడు భార్య ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కానీ ఆ ప్రయత్నం అనేది కొంచెం అడ్డుకట్టలుగా ఉంటది అంటే ఇప్పుడు దేవుడుస్ అనేదికి వెళ్ళినప్పుడు దేవుడుస్ అనేదికి వెళ్తుంటాము ఎన్ ఒక అన్నిళ్ళ కుటుంబంలోనే ఒక అన్ని ఒక అన్ని కుటుంబమే తీసుకుందాము అన్నిళ్ళు ఒక ఆమె మారింది కుటుంబం మారలేదు ఆమెను ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ఆ వ్యక్తులందరూ నువ్వు చేస్తున్నది ఏంది మేము ఎట్లాగే వెమ్మడిస్తున్నాము నువ్వు కూడా అలాగే మేము పూజించే పూ మీరు నువ్వు కూడా పూజలు చేయాలా మాతో పాటు నువ్వు కూడా గుడిలోకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా రావాలని కుటుంబ కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తులు ప్రజలు చేశారనుకో ఈమె భక్తి జీవితం ఎట్లా నేను దైవ దేవుని అనేదికి వెళ్తున్నాను కదా అని సైతాను శోధి శోధిస్తా ఉంటది అన్నమాట కొంతమంది ఏమో తట్టుకోలేకేం చేస్తారంటే అన్యులకి చెప్తారు మా కుటుంబ పరిస్థితి ఇట్లా ఉంది మా కుటుంబ పరిస్థితి అట్లా ఉంది అని చెప్పినప్పుడు అన్ని ఏమంటే మీకన్నా మా మేము మేము వెళ్తున్నాం కదా మా నువ్వు మా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు కదా వాళ్ళు ఆరాధించేది ఆరాధించుగా ఆరాధించవచ్చు కదా అని వాళ్ళు సలహాలు ఇస్తుంటారు అన్నమాట ఆ సలహాలు తీసుకుంటే మనకి చాలా పొరపాటులో పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము దైవిక భక్తి విషయంలో మాత్రం ఎక్కడ రాజు పడడానికి వీల్లేదు ఎందుకంటే అన్ని అన్ని జనులకు మాత్రము మనము మన కుటుంబంలో ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు అన్ని చెప్పినప్పుడు వాళ్ళకు మనకు లేనిపోని సహా సలహాలు అట్లా అలాంటి మనము చెప్పకూడదు మూడు రాళ్ళు తన చేతులతో ఇల్లు కూడా పెరుకున్నంటే తన ఇల్లు తన ఇల్లు కట్టుకో కట్టు కట్టిద్దంట ఎందుకంటే లోకంలో అంటారు కదా ఆ ఎంత ఎంతటి వ్యక్తులైన కుటుంబంలో తన స్త్రీ తన జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టే వెలిగే వ్యక్తిగా చాలా మంది స్త్రీలు ఉన్నారు ఎందుకంటే మన దేశంలో ప్రపంచంలో మదర్ తెరీష ప్రపంచం చేత అమ్మ అనిపించుకుంది ఆమె వివాహం లేదు తనకు సొంత కుటుంబం అంటూ లేదు అయితే దైవిక ఆమె యేసు ప్రభుని వెరిగిన వ్యక్తి దేవుని సేవ ఎంతో చేసింది ఆమె అన్నాద పిల్లలను ఆదుకుంది వాళ్ళకు చదువులు ఆమె ఆమె హాస్టల్స్ గాని చాలా దేవుని కొరకు ప్రయాస పడింది మా ప్రపంచం చేత ఆమె అమ్మా అనిపించుకుంది అయితే నేను శ్రీ గురించి గొప్పగా చెప్పట్లే చెప్పట్లేదు కాని ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే జ్ఞానవంతురాలంటే జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలా దేవా ఎక్కడ కూడా మేము ఇరుకులో పడకుండా ఇహల్లొక పాప మాలోనికి రానివ్వకుండా దుస్తుని చేతికి మేము చిక్కకుండా దేవా మమ్మల్ని నువ్వే కాపాడు నీవే మమ్మల్ని నడిపించు తండ్రి అని మనం దేవునికి అప్పచెప్పుకొని దేవుని జ్ఞానమును మనం అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడంట దేవుని జ్ఞానం అడగకపోతే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడా ఇచ్చే అవకాశం లేదు అక్కడ ఎందుకంటే దేవుని మనము జ్ఞానాన్ని అడగాల అట్లాగే అదే సామితెలు ఇరవై అధ్యాయం ఇరవై పద్నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో చదువుతున్నాను చూడండి సామితెలు పద్నాలుగు ఇరవై ఆరో వచనం ఎహో ఎందు భయభూతులు కలిగినట బహుధైర్యము పుట్టించును ఇక్కడేమో జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడేమో ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు అంటే ధైర్యాన్ని పుట్టిస్త మన భక్తి దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు అంట మనకు మనము చేసే భక్తి మనకు ధైర్యం కలిగించిద్దంట ఎట్లా ధైర్యం కలిగించిద్దంటే భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త సర్వ విశ్వ సర్వ నిర్మించిన నిర్మాతకుడు జీవం గల దేవుని వెంబడిస్తున్నాను నేను ఆయన ఎందు నీ భక్తిగా నడుచుకుంటున్నాను మనం నడుచుకున్నప్పుడు మన భక్తి మనకు ధైర్యాన్ని ముడిస్తుంట మనం భక్తి కలిగి జీవించినప్పుడు నీ భక్తి నీకు ధైర్యము యువ ఎందు భయభక్తులు కలిగి ఉట బహుధైర్యం అంట ఎందుకంటే మనము భూమి ఆకాశం సృష్టిస్తున్న సుస్థికర్తను మనం వెంబడిస్తున్నాం కాబట్టి మన ధైర్యం ఏదంటే ఆయనను బట్టి మన ధైర్యం మనకి ఏది వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన మనం ముర అలకించే దేవుడు మనం మాట్లాడితే ఆయన చెవి మనము కన్నీరు పెట్టుకుంటే దేవుడు కూడా కన్నీరు పెట్టుకున్నాడంట లాదరు చనిపోయినప్పుడు మార్తా మరి ఇద్దరు ఏడ్చారు ఎందుకంటే తన సహోదరుడైన త చనిపోయాడు చనిపోయినప్పుడు వార్త మరి ఇద్దరు కన్నీరు పెట్టుకున్నప్పుడు అక్కడ ఏసుప్రభు కన్నీరు విడిచిననే మాట రాయబడి ఉంటుంది మతేశ్వార్తలో నాకు ఒక ఆశ్చర్యం కలిగించింది దేవుడు బ్రతికి బ్రతికించడానికే వచ్చాడు కదా లాదరు దగ్గరికి దేవుడు కన్నీలు పెట్టుకున్నాడు ఎందుకు యేసు ప్రభుల పెట్టుకున్నాడు అని ఆశ్చర్యం కలిగించింది అంటే దేవుడు మనము ఏడుస్తే దేవుడు మన దేవుడు నవ్వేవాడు కాదంట మనం ఏడుస్తుంటే మన దుఃఖానికి దేవుడు కూడా ఆయన కన్నీలు పెట్టుకుంటాడు బైబిల్లో ఏ మాట కూడా నిరర్థకం కాదు దేవుడు ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో రాయబడింది మార్య మార్తలు ఏడ్చినప్పుడు దేవుడు కన్నీరు విడిచిన దేవుడు మనం మనము ఏడుస్తున్నప్పుడు దేవుడు కన్నీరు విడవకుండా ఉంటాడా తప్ప ఆయన ఖచ్చితంగా మన కన్నీరు తుడిచే దేవుడు మా కొద్ది కొద్ది నిమిషాలలో దేవుడు రాజర్ను బ్రతికించబోతున్నాడు మన కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు అని నాకు ఆ వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యం కలిగింది మన దేవుడు ఏడుపు చూసి మన ఏడుపు చూసి నవ్వే దేవుడు కాదు ఎందుకంటే ఆయన నవ్వే వారితో సంతోషంగా ఉంటాడు ఏడ్చే వారితో ఆయన ఏడుస్తాడు అయినా ఆయనకు అసాధ్యమైనది లేదు మారియా మార్ మారియా మరియా మార్త ఇద్దరు ఏడిచినప్పుడు దేవుడు కన్నీళ్లు విడిచి సమాధి దగ్గరకు వచ్చి లాదరు బయటికి రాని అతన్ని బ్రతికించి వాళ్ళ ముఖంలో సంతోషం చూశాడు దేవుడు కాబట్టి దేవుడు మనము ఆయన దేవుని అందిచేసే భక్తిని బట్టి మనకు ధైర్యం కలిగించిందంట మన నీతి ఏదనగా మన ఏసుప్రభే మన నీతి నీతి కాదు మన పరిశుద్ధత పరిశుద్ధత కాదు అట్లానే హలోక పాపమాలిన్లో మనము పాలు పంపులు పొందడానికి వీల్లేదు దేవుని ఎందు మనము భయము కలిగి భక్తి కలిగి ప్రభా ప్రతి సమస్య చూస్తున్నావు ప్రతి నేను వెళ్ళే ప్రయాణం చేసి ఈ లోకంలో ప్రతి ప్రయాణము నువ్వు గమనిస్తూనే ఉన్నావు ప్రభా మనం ఆయన ఎందు భయము కలిగి భక్తి కలిగి జీవించినప్పుడు ఆ భక్తి మనకు ధైర్యం కలిగించిద్దంట ధైర్యం కలిగి ధైర్యము పుట్టించిన కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి మనము జీవించాలి మనము దేవ్ దేవునిలో కొనసాగినప్పుడు అనేక ఆటుపోట్లు వస్తానే ఉంటాయి వచ్చినప్పుడు మనము దేవుని చేతికి అప దేవుని ఎందు మనము నిబ్బరం కలిగి మనము నడుచుకొని ఉండాల ఇంకో మాట ప్రసంగి గ్రంథం ప్రసంగి రెండో అధ్యాయము మూడో పదమూడవ ప్రసంగి రెండో అధ్యాయము పదమూడు వచనం చదువుతున్నాను అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరము బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరము నేను తెలుసుకుంటని జ్ఞానికి కన్నులు తలలో తలలో కన్నులు ఉండడం ఏమిటి మనకు శారీరకంగా చూసుకుంటే మనకు మనకు రెండు కళ్ళు ఉన్నాయి అక్కడ ఇక్కడ ప్రసంగిలో ప్రసంగి అధ్యాయంలో ఏమంటున్నారంటే జ్ఞానికంట తలలో ఉంటాయంట కళ్ళు ఆ తలలో ఉన్న కళ్ళు ఏమిటి అంటే మనోనేత్రాలు వెలిగించబడుట మనోనేత్రాలు వెలిగించబడపోతే మన ఇప్పుడు మనం ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పాలని ఆశపడుతున్నాం ఆ వ్యక్తి మారాలా దేవుళ్ళకి రావాలా అనంటే కొంత కొంతమంది కొంత కొందరేమో వింటారు దేవునికి లోబడి తెలుసుకొని దేవుళ్ళకి కొంతమంది ఎంత చెప్పినా వారి కోసం ఎంతో ప్రయత్నం చేసినా వాళ్ళు రావడానికి ఇష్టపడరు అయితే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడట్లేదు ఎందుకంటే ఇహ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రూడితనం తీసుకొచ్చిందని బైబిల్లో స్పష్టంగా రాయబడింది కాబట్టి ఇక్కడ జ్ఞానికంట కన్నుల తలలో నున్నాయంట మనకి ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో అప్పుడే మనము నిజమైన దేవుడు మనకు పరిచయం అయ్యాడు ఇక్కడున్న మనం మనకందరికీ నిజమైన దేవుడు పరిచయమయ్యాడు మన జీవిత మీ అందరి జీవితాలు ఏవో మా నా మా జీవితం నా జీవితం అయితే మా పెంట కుప్పల మీద జీవితం ఎందుకంటే ఆయన దేవుడు తన స్వరక్తం మనల్ని కొన్నాడు తన ప్రాణాన్ని మన కొరకు క్రయదనముగా అర్పించాడు ఏశప్రభు అనే దేవుడు మన నా జీవితంలోకి రాకపోతే మా ఆత్మ మన ఆత్మ నశించిపోయి ఎటో నరకానికి వెళ్ళిపోయేది కనుక దేవుడు నా పట్ల నీ పట్ల మనందరి పట్ల తన జోక్యం చేసుకున్నాడు జగతి పునాది వేయబడకము నొప్పే తన అనాది సంకల్పము చెప్పున దేవుడు నిన్ను నన్ను ఎరిగి తన తనలో మనము కూడా తన రాజ్యంలో మనం కూడా ఆనందించడానికి మన మనోనేత్రాలను వెలిగించాడు దానికి తలలో ఉంటాడే తలలో ఉండడం ఏమిటి కళ్ళు అంటే మన మనోనేత్రాలు వెలిగించబడటం మనము దేవుల్లో ఎప్పుడైతే మనము దేవుని తెలుసుకొని మార మనసు పొందామో మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి వెలిగించబడి ఆయన తెలుసుకొని ఇహలోక పాప మాలిన్యం నుంచి విడుదల పొంది దేవుని తెలుసుకొని మార మనసు రక్షణ వాపీలోకి దేవుని తెలుసుకున్నాక ఒకరొకరి పరిస్థితి ఎలా ఉంటుందంటే అయ్యో ప్రవ్వ ఈ జీవితం ఈ యొక్క ప్ర పోరాటంలో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానా వెళ్ళగలుగుతానా ఇది మనకు ఒకటి పోరాటం అనమాట పరుగు పందెము పరుగు పందెంలో ముందుకు నేను వెళ్ళగలుగుతున్నానా ఏంటి ప్రభు నేను ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత వెనికిపోతున్నానని చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉంటది అయినా ఏదేమైనప్పటికీ నిజీవం దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఆయన ఉన్నాక మనకు ఏ దిగులు చింతలేదు తలలో ఉన్న కళ్ళు వెలిగించబడి వెలిగించబడితేనే కానీ నిజమైన దేవుణ్ణి మనము గుర్తించలేం మన కళ్ళు వెలిగించ వెలిగించకపోతే మనము ఆయనను తెలుసుకోలేం ఇక్కడ పైన ఏమంటున్నాడు పదమూడు వచనంలో అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత జ్ఞానము అంత ప్రయోజనకరం అంటే చీకటి చీకటిని వెలుగు మింగిద్దా వెలుగును చీకటి మింగిద్దా ఇప్పుడు చీకటి ఉంది చీకటి గది ఉంది లైట్ వేసామనుకో ఆ ఇల్లంతా వెలుగు మేమైపోతుంది చీకటి కూడా మనకు కనబడదు అలాగే వెలుగైన దేవుడు మన జీవితంలోకి వచ్చాడు మన జీవితంలోకి వచ్చి మన జీవితాలు వెలుగుమయంగా చేశాడు చీకటి వెలుగు చీకటి వెలుగును మింగ మింగనేరదు గాని చీకటిని వెలుగు మ్రింగిద్ది ఎందుకంటే మన ఇప్పుడు గదిలో చీకటిగా ఉంది ప్లైట్ చీకటి వెలుగును మింగిది వెలుగు వెలుగున చీకటి మింగనేరదు కాదు కానీ వెలు చీకటిని వెలుగు మింగిద్ది ఈ లోకంలో దేవుడు నేను ఈ లోకంనికి వెలుగై ఈ లోకంనికి ఉప్పు ఉన్నాను మీరు ఉప్పు బ్రతకండి మనము సపోజు ఉప్పు పరిశుద్ధతకు సాదృశ్యము ఉప్పు మరుగైపోయింది ఉప్పు ఎక్కడ కూడా తనకు తాను ఎక్స్పోజింగ్ చేయదు మామూలుగా సపోజ్ నేను నేను చెప్తున్నాను ఇప్పుడు మనం కూ మనం కూర వండుతాము పసుపు కనబడిద్ది కారం కనబడిద్ది కరివేపాకుతో సహా మనం కూరలో వేసేది ప్రతి ఒక్కటి కనబడిద్ది ఉప్పు కనబడిద్దా ఉప్పు కనబడదు అది మరుగైపోయిద్ది అలాగని ఉప్పు లేకుండా మనం ఏ కర్రీ కూడా చేయలేము ఏ నువ్వు పలావన్నం పెట్టినా కూడా అది తినలేము ఎందుకంటే దేవుడు లో స్పష్టంగా రాశాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఈ లోకంలోకి ఉప్పై ఉన్నాడు కాబట్టి మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలా అలాగే మనోనేత్రాలు వెలిగించబడి నేర్చుకోవాలా అలాగని మనము దేవుని యశు ప్రభుని ఒక వ్యక్తిని దేవుని స్వార్థలోకి నడిపించాలంటే మనము మనం అన్యజనులకు మనం దేవుని గురించి చెప్పాలంటే వాళ్ళు పూజించే వాళ్ళు పూజించే వాళ్ళు చేసే భక్తి గురించి మనము విమర్శించకూడదు నేనైతే అలాగేనే వాళ్ళ దేవుని గురించి చెప్పేటప్పుడు వాళ్ళు చేసే భక్తుల గురించి నేను విమర్శించడానికి ఇష్టపడ ఎందుకంటే మనం దేవుడు మనం ఎంత ఇష్టపడుతున్నామో వాళ్ళు చే వాళ్ళకు తెలియక ఆ భక్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళను కూడా అట్లాగే భక్తిగా ప్రేమిస్తారు ఎందుకంటే ఏ దేవుళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి ఏ దేవుడు అర్షడ్ వర్గాలను జరి అర్షడ్ వర్గాలను జయించాడు క్రామ క్రోధ లోభ మోహం మచ్చరములు జయించిన దేవుడు ఎవరు అయితే మనకు బైబుల్లో స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఏసు ప్రభు తన కామాన్ని జయించాడు లోభము మోహము మదము మత్సరము దేవుడు భూమి మీద జీవించిన జీవిత కూడా ఎక్కడ కూడా అతను పాపం లేని వాడిగా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి దేవుడు ఆయన జీవించాడు అలాగే మనకు కూడా నేను ఎలాగా జీవించాను మీరును అలాగా జీవించడని దేవుడు మనకు చెప్పాడు ఇంకోటి చూసుకుందాము రెండు కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదహారో అధ్యాయము మొదటి కొరింది పత్రిక పదహారో అధ్యాయము పదమూడవచనం మెలుపుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండుడి బలవంతుల ఉండుడి మీరు చేయి కార్యముల ప్రేమతో చేయుడి మెలుపుగా మెలుపుగా ఉండు అనే మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మెలుపుగా ఉండు అంటే తన మేలుకోగలిగి ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో మనం మెలుకోగలిగి ఉండాల విశ్వాసం మంది నిలకడగా ఉండాలి ఒక కార్యం గురించి దేవుని అడుగుతున్నాం అనుకో దేవుడు మనకు సమాధానం ఇస్తలేడు ఇవ్వనప్పుడు ఎట్లా ఉండిద్ంటే ఏంది ప్రభు మనం పలాని సమస్య కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు ఈ సమస్యకి ఇంకా జవాబు రావట్లేదని మనకు ఒక ఉంటది అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే విశ్వాస మందు మనం నిలకడగా ఉండాలంట దేవుడు మనము అడిగిన మనం అడిగినప్పుడు పొందుకుంటేనేమో అది కొన్ కొద్దిగా సంతోషమే దేవుడి దేవుడు తన దేవుడు తన నిర్ణయించిన కాలం మనకిచ్చినప్పుడు అది మనకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది అంట విశ్వాసం ఉన్న నిలకడగా ఉండుడి పౌరుషము గల వారే ఇండు బలవంతులైనుడి మీరు చేయి కార్యములు ప్రేమతో చేయడి మనము చేసే ప్రతి కార్యం కూడా ద్వేషముతో ఈర్షతో కక్షతో చేయకూడదు ప్రేమతో చేయాలంట ప్రేమతో చేసినప్పుడు అతడి అతను ఎదుటి వ్యక్తులలో ఆ ప్రేమతో మనం చేసే ప్రతి కార్యం కూడా ఎదుటి వ్యక్తుల్లో ఫలించే అవకాశం ఉంటుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా పౌరుషం కలగలంటే భక్తి జీవితంలో మనము పౌరుషం కలిగి ఉండాలి ఎక్కడ రాజు పడడానికి మనము అన్నదినము మనము ఆ ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసుకుంటే మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం దేవా కుడి మనం మేము పడిపోకున్నట్టు నియందు అందు నిలకడగా మేము నడుచుకోవాలని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు మనం కోరుకున్నట్లే దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తాడు ఈ భూమి మీద భయంకరమైన రోజులు ఉన్నాయి ఎంత భయంకరంగా ఉందంటే ఈ లోకమంతా ఇహల్లోక పాప మాలలో మనము చెప్పేది చాలా మంది గ్రహించ గ్రహించట్లేదు ఎందుకంటే ఇక సంబంధమంది దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం తీసుకొచ్చింది ఆ గురుడితనం వాళ్ళ నుంచి వెళ్ళాలంటే మనము ప్రభువును కదిలించాలా దేవుని కదిలించినప్పుడు దేవుడు అనేకుల వ్యక్తుల జీవితంలో జోక్యం చేసుకొని వాళ్ళను రక్షించే అవకాశం ఉంది మనం చేసే కార్యాలలో ఫస్ట్ మొదటిగా ప్రార్థన రెండోదిగా వాక్యం రెండు కలిసి చేసినప్పుడు ఎదుటి వ్యక్తులు ఎదుటి వ్యక్తిలో దేవుడు జోక్యం చేసుకొని అనేకులను దర్శించే అవకాశం ఉంటుంది సైతాన్ ఏమో చాలా మందిని నరకానికి ఈడ్చుకెళ్ళాలని సాతాను కుట్ర దేవుడు నా బిడ్డలు ఎవరు నశించిపోకూడదు అందరూ నిత్యరాజ్యంలో చేర్చబడాలని దేవుడు ఎంత కోరుకుంటున్నాడు సైతాన్ ఈ ఇహలోక సై దురాత్మలు ఎంత సాధ్యమైనంత వాటికి ఎంత మందిని ఇప్పుడు సైతానుకును దేవుడికి పోటీ అనమాట ఎంతమంది నరకానికి వీడ్చుకెళ్దామని సైతాను పోటీ కలిగి ఉంటే దేవుడు అందరు నా బిడ్డలు పరలోక రాజ్యంలో చేర్చబడాలి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడము ఆయనకి ఇష్టము లేదు మన కూడా ఇష్టం లేదు దేవుడు అనేకులను రక్షించుకోవాలంటే భూమి మన దేవుడు మన ద్వారానే దేవుడి పని జరగాల దేవుడు మనం కదులితే దేవుడు ఆకాశం దేవుడు కదులుతాడు మనం కదలకపోతే ఆయన కదలడు దేవుడు ఏమంటున్నాడు యశ్యాగ్రంథము యాభై తొమ్మిదిలో విషయాకృందము యాభై తొమ్మిది రక్షింప నేర మొదటి వచనం చదువుతున్నాను రక్షింప నేరకొనినట్లు యహోవాస్తము కురుచ కాలేదు విననేర ఆయన చెవులు మందము అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే వినడాన్ని ఆయన చెవి ఈ భూమి దాకి చెవి ఆలగిస్తున్నాడట దేవుడు హరలక రాజ్యంలో కోటాను దేవదూతలు ఎరువులు శరాహులు మహాదూతలు దేవుని స్థుతిస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాళ్ళు దేవదతలు దేవుని ఆరాధిస్తుంటే ఎస్ ప్రభు దేవుని ఎస్ అయ్య చెవి ఎక్కడుందంట ఈ భూమిది ఉందంట మనం శుతించే స్థుతికి దేవుడు ఆయన చెవి ఎగ్గుతాడంట మనం పాడే పాటకి ఆయన చెవియొగి ఆలకిస్తాడంట మనం చేసే ప్రార్థన దేవుడు చెవియొగ్గి ఈ భూమిది నుంచి ఆయన ఆయన చెవి మన ఇక్కడ ఉంటదంట ఆయన పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా ఈ భూమి ఉన్న బిడ్డల కొరం ఎవరు నశించి పోతున్న ఆత్మల కొరకు మొరపెడతారా ఎవరు నా రాజ్య విస్తరణ కొరకు ప్రాయస పడతారా ఎవరు ఎవరు ఒక ఆత్మకు రక్షణ సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపిస్తారని ఆయన చెవు ఈ భూమి మీదకే అక్కడ కోటాను కొండ దేవదూతలు ఆయన కేరూబులు శరాహులు దూతలు మహాదూతలు పరిశుద్ధుడు పరిస్థితుడని అక్కడ శుతిస్తున్నా కూడా ఆయన చెవు భూమి మీదకి ఎందుకుంది కోటానుకోట్ల దేవదూతలు వాళ్ళు వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారు మనము మనము ఆయనతో పాటు లేము మనం ఇక్కడున్నాం కాబట్టి ఆయన మన శృతి కోసము మన ప్రార్ మనం చేసే ప్రార్థన కోసము మనం పాడే మనం కీర్తించే కీర్తన కోసం చెవి భూమి మీద ఉంచుతాడంట భూమి భూమి ఆయన చెవి యోగి అలక్కిస్తున్నాడంట ఎవరైతే నా నా యొక్క భారం కలిగి ఉన్నారా ఎవరైతే నా స్వార్థ ప్రకటిస్తున్నారా ఎవరైతే మన ప్రా ఒక గొప్ప ఒక చాలా వయసు కలిగిన దైవజనుడు తన జీవిత సాక్ష్యంలో ఏం రాశాడంటే ఒక ప్రార్థన పొరాలంట ఒక వంద మంది దైవజనులతో సమానం అదేంటి ప్రాబ్ వంద మంది దైవజనులతో ఎట్లా సమానం అంటే ఇక్కడ ప్రార్థన నువ్వు పలాన వ్యక్తిని దర్శించి ప్రభా పలాని వ్యక్తిని దర్శించి ప్రభా ఆ వ్యక్తిని దర్శించి ప్రభా ఈ వ్యక్తిని దర్శించి ప్రభావని మనం ఇక్కడ కూర్చొని ప్రార్థించినప్పుడు ఒకరిని కదిలించి దేవుడు వారికి సువార్త అందేటట్లు దేవుని గురించి తెలిసేటట్లు వాళ్ళు దేవుని తెలుసుకొని మారేటట్లు దేవుడు వారికి ద్వారాలు తెలుసుడంట మనం కూర్చున్న చోట దేవుని కదిలించినప్పుడు ఆయన అనేకులను వ్యక్తులను వాడుకొని వారికి సువార్త అంది దేవుల్లోకి దేవుడు జోక్యం చేసుకుంటాడు అట్లాగా దేవుని దేవుడి భక్తి జీవితంలో మన కలిగినది ఏంది ఆయన రాజ విస్తారం జరగాల భయంకరమైన రోజుల్లో అనేకులు మారాలా దేవుని తెలుసుకోవాలా నిత్యతలో నడుచుకోవాల మనకున్న కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఇక అన్నీలు ఎప్పుడు మనము మన జీవిత అవి ఉంటే ఉంటే లేకపోతే దేవుడు చిత్తమైతే అవి తీసేస్తాడు దేవుడు ఒకవేళ అనుమతించాడంటే ఆయన మన మన ద్వారా ఏదో గొప్ప మేలు చేయబోతున్నాడు అని అర్థం ఒక కీడి వెనక ఎంతో మేలుంటది అన్నమాట దేవుడు అనుమతించే ఆ యొక్క బట్టిని కాని వేతలను బట్టి గాని కురింగిపోకుండా దేవుని కోరకు మనమేం చేయాలి దేవుణ్ణిలో మనం ఎట్లాగా ఎలాగ రక్షించుకోవాలనే తాపత్రయని మనలో ఉండాలి ఉండాల చాలా సార్లు అన్న గుడు చెప్తాడు దేవుని పనులు మనం విమగ్నం అయిపోయినప్పుడు దేవుడు మన మన జీవితంలో జోక్యం చేసుకోండి మన జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరుగు దేవుడు జరిగిస్తాడని అట్లాగే మొదటి కొరైంది పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై వచనం జరుగుతుంది మొదటి కొరంది పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై మూడో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీ ప్ర నీ ప్రవర్తన నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదంటే భూమిదా అని అందరూ దేవ్రభుని తెలుసుకోలేదు కదా ఇక్కడ ఏమన్నాడంటే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుదంట మనము దుశ్య సాంగత్యం జరిగి నడిచినప్పుడు ఎట్లా ఉంటది అంటే మన మన ప్రవర్తన దాంట్లో తేడా జరి మనకు తెలియకుండానే తేడా జరిగిద్ది ఇప్పుడు మనము ఒక మంచి ఆత్మీయులుగా ఆత్మీయులు మనం వెంబడించామనుకో ప్రార్థన ప్రార్థన పనులను వాక్య ధ్యానం కలిగి దేవుని దేవుని ఏదైనా ప్రతి కూడా దేవుని దేవుని పనులు జరిగే వాళ్ళ కోసం మనం వాళ్ళ వాళ్ళ స్నేహం చేసామనుకోండి ఆటోమేటిక్ మనకు దైవిక ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఉన్న అలవాట్లే మనకు కూడా అనిపిస్తుంది వాళ్ళని ఇప్పుడు మనం స్నేహం చేసే వాళ్ళు ప్రార్థన పర్లే అనుకోండి ఆయన వాళ్ళంత ప్రార్థన చేసుకున్నారు మనం కూడా ప్రార్థన చేసుకోవాలా వాళ్ళు ఇంత వాక్యం మనం కూడా వాక్యం చదవాలా దేవుళ్ళు ఎదగాలని మనం కాశ మనం దేవుళ్ళు ఉండి లోక అంటే లోకంలో స్నేహం చేయొద్దని మన భక్తిలో మనం నీ మన భక్తిలో మనం కరెక్ట్ గా మనం సరి ఆత్మీయంగా ఎదగాల బలపడాలా అలాగా అట్లాగా మనం దుస్తు సాంగత్యం అంట మంచి నడవని చెరుపుతా అంటే మనము ఇలా ఇప్పుడు మంచి వేరే వ్యక్తుల చూసినప్పుడు వాళ్ళు మంచిగా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళకు కావాల్సినవన్నీ ఉన్నాయి వాళ్ళు ఇట్లా ఉన్నారు అట్లున్నారని మనం ఆలోచించినప్పుడు మనకి ఎట్లా అనిపించిందంటే సహవాసంలో ఏం చేస్తా అంటే మన భక్తి అనేది మన భక్తి దా మన భక్తి చేసే భక్తికి మనకు కొంచెము ఇబ్బంది కలిగిస్తుంది అంట దుష్ట సాంగత్యం మంచి నడ నడవడిని చెప్పుకును నీతి ప్రవర్తన గల వరై పాపము చేయకూడి దేవుని కూర్చిన జ్ఞానం కొందరికి లేదు అయితే నీతి ప్రవర్తన కలిగి జీవించాల నీతి ప్రవర్తన అంటే మన క్రైస్తవులకు పరీక్షలు ఎవరికి ఉండదు మన దేవుని సాన్నిధికి వెళ్తున్నాము ఏసవి ప్రభుత్వం ఏమడుస్తున్నా మన చుట్టుపక్కల వారు మనల్ని గమనిస్తారు మన మాటను బట్టి చూపున బట్టి చేస్తున్న బట్టి ప్రతి విషయంలోనూ మనల్ని వాళ్ళు గమనిస్తుండ్రు మనం ఎక్కడన్నా తేడా పడ్డామనుకో ప్రార్థనకి వెళ్ళిద్ది ప్రార్థన చేసేది వాక్యం చేర్చి చేర్చని వెళ్ళిద్దేమే ఇలా ప్రవర్తిస్తుంది చర్చి చేర్చని దేవుని వెమ్మడిస్తాడు ఇది ప్రవర్తనని మనకు మనల్ని విమర్శించేదే కాకుండా దేవుని కూడా విమర్శిస్తారు విమర్శిస్తారంట అట్లాగే నీర్తి ప్రవర్తన కలిగి జీవించాలా దేవుని గురిసిన జ్ఞానం కొందరికి లేదు కాబట్టి ఆ జ్ఞానం కొరకు మనము దేవుని అడగాల అనేకులకు నీ జ్ఞానాన్ని తెలియజేయ ప్రభు అనేకులు నిన్ను తెలుసుకోవాలా అనేకులు నీలోనికి రావాలా అని మనము దేవుని దగ్గర మనము ప్రయాస పడాల ప్రయాస పడినప్పుడు దేవుడు వారి జీవితంలో జోక్యం చేసుకుంటాడు దైవిక జ్ఞానము నీతి ప్రవర్తన నీతి ప్రవర్తన కలిగి మనము జీవించాల మనం ఎక్కడ కుడికి కానీ ఎడగ పడిపోకుండా దేవుని అంది నిబ్బరం కలిగి ఆయన ఎందు ఆయన అడుగు జడంలో నడుచుకునే విధంగా మనం ఉండాల అన్నిటికంటే దేవుడు ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే మనము ఆత్మీయ జీవితంలో మనము మెలుపు ఉండాలా విశ్వాసం నిలకడగలిగి ఉండాలా పౌరుష భక్తి జీవితంలో మనం పౌరుషం ఉండాలా ఇతర దాంట్లో కాదు మంచి ఇల్లు కట్టాలా ఒక పొలం కొనాలా అనే దాంట్లో పౌరుషం కాదు భక్తి జీవితంలో మనం పౌరుషం కలిగి ఉండాలి అట్లాంటి జీవితం మనం జీవించినప్పుడు సమస్తము దేవుడు మన పట్ల చూసుకుంటాడు ఆయనే మన కార్యాలు నెరవేరుస్తాడు మీరు చేరే చేయ కార్యముల మొదటి కొరంతి పత్రిక పదహారు పదమూడు చదువుతున్నా నేను వెలుకోగలిగి ఉండి విశ్వాసం ముందు నిలకడగలిగి మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయడి ప్రేమతో చేసి అనేకులను మనము కేసవ ప్రభుని అనేకల వ్యక్తులలోకి మనము తీసుకెళ్ళాలి మనం ఇది చేసిన మనము అనేకల హృదయాల్లో కేసవ ప్రభుని పరిచయం చేయాలని మనం మన తపన ఉంటే సాతాను చేసే పని కూడా అది కూడా చేస్తుంది వాళ్ళ చెవుల్లోకి యేసప్రభు గురించిన వార్త వెళ్ళకుండా దేవుని గురించి తెలుసుకోకుండా వాళ్ళ రక్షణ మార్గంలోకి రాకుండా సాతాను వాళ్ళు చెవి పెట్టకుండా వాళ్ళు వినకుండా సాతాను పలు విధాలుగా మనల్ని శోధించవచ్చు వినే వ్యక్తులను కూడా శోధించవచ్చు కాబట్టి దేవుడు ఏదైనా నమ్మదగిన వాడు ఆయన నీతి న్యాయంలో జరిగించేవాడు దేవుడు మన దేవుడు అన్వేషుడు కాదు మన దేవుడు ప్రతి ప్రతి కార్యంలోనూ మనకు ప్రతి మనం అడిగింది దాంట్లో నీతి పరిశుద్ధత ఉందా అని చూసుకుంటాడు చూసుకొని దేవుడు మన అనేక కార్యాలు జరిగిస్తాడు కాబట్టి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసం అందు నిలకడగా ఎట్టి కార్యములు చేసినో మొదట తెలుసుకున్న వాళ్ళను దేవుడు మనం ఇంతవరకు బ్రతుకున్నామంటే ఆయన కృప మనం అంత ఆహారం తింటున్నామంటే ఆయన ఆయన దయ మనం వస్త్రాలు కడుతున్నాం అంటే ఆయన కనికెరం ఆయన మనకిచ్చిన ఈ కొద్ది ఈ జీవితము మనము దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం ఎంతో కృతజ్ఞత గలవరమై ఉన్నాం ఎన్నో సార్లు ఎన్నో పలు విధాలుగా మనకి ఎన్నో ఆటంకాలు అడ్డులు ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చింది అయినా దేవుడు మన ప్రాణానికి హాని జరగకుండా దేవుడు తన దాన దయా రెక్కల మన మనల్ని కాచి కాపాడి భద్రపరచి దేవుడు మనల్ని మనల్ని పోషించుకుంటూ సంరక్షించుకుంటూ ప్రతి విషయంలోనూ దేవుడు మన పట్ల ఎంతో కేరుగా ఉంటున్నాడు ఒక్కొక్కసారి అనిపించింది వస్తున్న శ్రమలను బట్టి కానీ శోధనలు బట్టి కానీ ఇరుకులు బట్టి కానీ ఇబ్బందులు కాబట్టి దేవుడు నా మరో ఇంట్లున్నాడా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడా నేను చేసింది నిజమైన దేవునికి కదని మన మనకు మనకే ప్రశ్నార్థకంగా వస్తుంది అనిపిస్తుంది కానీ దేవుడు మన పక్షంగా ఖచ్చితంగా ఉన్నాడు ఎందుకంటే మనము ఎటువంటి మనము నిర్జీవమైన వాటిని వెతకట్లేదు నిర్జీవమైన వాటిని మనము అడగట్లేదు జీవం దేవుని మనము సేవిస్తున్నాం మన ధైర్యం ఏదనగా మన నీతి ఆయనే మన పరిశుద్ధత ఆయనే మనకు కలిగిన సమస్తము ఆయన మూలంగానే మనకు కలిని. కాబట్టి దేవుని అందు మనము నమకం అందరూ ఇక్కడ కేబిపిఎంలో ఉన్న ఈ స్కైప్కలో ఉన్న ప్రతి సేవ చేసే సేవ చేసే సేవకులే కా దేవుడు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞత గల గలవారమై జీవించాల ఆయనకు మనం కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు దేవుడు మన పట్ల ఇంకో అద్భుతం ఇంకో ఆశ్చర్యకారు చేసే అవకాశం ఉంటది ఎవరన్నా మనకు మనుషులు ఏదైనా సహాయం చేస్తే ఏమని చెప్తావు అంటే నా పట్లకి చేశారు థ్యాంక్స్ ఆ థ్యాంక్స్ ఇస్తారు థ్యాంక్స్ బదరని మనం చెప్తాం దేవుడు మనకు ఇంతవరకు మనం అనగడ జాగుతుందంటే దేవునికి మనము ఆయన మన ప్రతిరోజు మన ఆయసు పొడికించుకుంటూ ప్రతిరోజు మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడే సమకూరుస్తూ దేవుడు మనల్ని పలు విధాలుగా ఆయన ముందుకు నడిపిస్తుంటూ వస్తున్నాడు భయంకరమైన ఈ రోజుల్లో ఎండ ఎట్లాగా బయట వాతావరణం చూసి ఎట్లుందంటే భయంకరమైన సేవ భయంకరమైన ఎండలు ఈ ఎండ ఈ ఎండ ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నారు రేపు అగ్ని ఆరదు పురుగు చావని ఆయకన్నారు అగ్నిలో దేవుడు ఏమన్నాడంటే అగ్ని ఆరదు పురుగు పురుగు ఎవరు ఆ ఎవరు మనమే అగ్ని ఆరు పురుగుచావని ఆ యొక్క అగ్నిలో ఎలా యాతన పడతా యాతన పడతారు అసలు అది యుగ యుగాలు దానికి అంతమే లేదు ఈ కొద్దిపాటి ఈ సెగకు మూడు నెలలు రెండు నెలలు మూడు ఈ ఎండకి ఈ మేన్ ఈ నాలుగో నెల కానుంచి ఈ నాలుగో నెల ఐదో నెల ఈ రెండు నెలలు ఎంత వేడిగా ఉంటుందంటే ఈ వేడిగా తట్టుకోలేకపోతున్నారు ఎంతో మంది భూమి మీద రోజుకు కొన్ని వేలు లక్షల మంది మరణిస్తున్నారు ఆ మరణించే వారిలో కొంతమంది రక్షణ పొందిన వారు ఉండొచ్చు రక్షణ పొందని వారు కూడా ఉండొచ్చు వాళ్ళు ఎటు వెళ్తున్నారు రక్షణ పొందిన వారైతేనేమో ఆయన రాజంలోకి వెళ్తారు రక్షణ పొందని వారైతే నరకానికి వెళ్తారు వారు నరకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఇక్కడ భూమి మీదనే పొందు దేవుడు ఇక్కడ భూమి ఉన్నప్పుడే మనకు అవకాశం ఇక్కడ నుంచి తీయబడ తీసివేయబడిన తర్వాత మనకు అవకాశం లేదు అక్కడికి వెళ్ళి మనం ఎంత అయ్యో ప్రభా నాకు తెలియలేదు ప్రభా మాకు తెలియలేదు మాకెవరు చెప్పలేదంటే దేవుడు ఎవరినో ఒకరిని జోక్యం చేసుకొని వాళ్ళకు సువార్త అందించిన ఆ యొక్క కూడా అక్కడ దేవుడు చూపిస్తాడు చాలా మంది విని మార్ కొంతమంది ఏమో ఆ కులాన్ని కులాన్ని బట్టి కొంతమంది డబ్బును బట్టి మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని చిన్న చూపు చూస్తారు మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని తక్కువగా చూస్తారు ఎందుకంటే ఏసు ప్రభు ఎక్కువ కులానికి చెందినవాడు కాదు కాడు కదా తక్కువ కులానికి చెందినవాడు కదా అన్నట్టు కులాన్ని బట్టు డబ్బును బట్టు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడరు ఈ భూమి మీద దేవుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాస్తాడు రాశాడు డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్న ఏడల ఎనిమిది సంవత్సరాలు అంటే దేవుడు తన ఆయుస్సు పొడికించి బ్రతికిస్తే వంద సంవత్సరాలు అనుకుందాం వంద సంవత్సరాల తర్వాత మనిషి ఎటెళ్తున్నాడు ఎటువే పెళ్తున్నాడు ఈ భూమి ఉన్నంత వరకైన జీవితం ఈ భూమి నుంచి తీయబడ్డ అసలైన జీవితం అక్కడ మొదలైద్ది ఎందుకంటే ఇది ఒక కళ లాగానే ఉంటది ఇది ఒక కళ మనం పడుకొని కళ ఆ కళలో నేను ఒక కలగన్నానని చెప్పుకున్నట్లు మనం ఈ భూమి నుంచి తీసి పెడ ఇది ఒక కలలాగానే మనకు ఉంటుంది అనమాట ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు స్వష్టంగా రాశాడు మారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది నీతి మారు మనసు పొందు ఒక్క పాపు విషయమై పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలదంటే అక్కడ ఎంత ఘోరమైన నరక యాతను ఒక్క మనిషి ఒక్క రక్షణ పొందితే దేవుడు పరలోక రాజ్యంలో ఎంత సంతోషం సంతోషపడతాడంట సంతోషపడతాడు దూతలు కూడా సంతోషపడతారు కాబట్టి దేవుడు దేవుని రాజము బహు సమీపంగా ఉంది ఆయన రాక ఆయన దేవుడు భయంకరమైన రోజులు ఎంతో మంది ఈ యొక్క భయంకరమైన ఎండలకు తట్టుకోలేక చాలా మంది వృద్ధులు చనిపోతున్నారు చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు ఎందుకంటే మన చేయాల్సిన చేయకుండా చేయకూడని చేస్తే చాలా అవరోధాలు ఎదురవుతాయి ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుంటున్నారు కొంతమంది రక్షణ పొంది కూడా దేవుల్లోకి వచ్చి దేవుని లెక్క చేయకుండా లోకంలో బ్రతికేవారు కొందరు అయితే రక్షణ పొందకుండా మాకు ఏసు ప్రభు అంటే మేము ఎంతమంది స్వ స్పష్టంగా చాలా మందికి వాళ్ళకు శువార్త ప్రకటించి ఇది జీవ మార్గం ఇది రక్షణ మార్గం మీరు ఈ మార్గంలోకి నడవండి కొంతమంది అహ అంటే వాళ్ళు వాళ్ళకున్న హోదాను బట్టి వాళ్ళకున్న డబ్బును బట్టి వాళ్ళకున్న క్యాస్ట్ని బట్టి దేవుళ్ళకి రావట్లేదు తర్వాత వాళ్ళు ఎంత ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ నుంచి భూమి భూమి నుంచి తీసివేయబడ్డ తర్వాత అక్కడ అయ్యో ప్రభావా మేము ఇంక నీ గురించి మాకు తెలియదు భూమికి దేవుడు పంపిస్తాడా పంపించుడు కదా ఎందుకంటే మనకు ధనవంతుడి లాదరు స్టోరీ స్పష్టంగా ఉంది ధనవంతుడు చనిపోయి అగ్నిగుణంలో యాతను పడుచు పడిచే పడేటప్పుడు భూమి ఐదుగురు సహోదరులు భూమి ఉన్నారు నేను ఎల్లి వాళ్ళకి చెప్తానంటే దేవుడు అక్కడ అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను ఎల్లి చెప్తాను నేను పడే ఈ ఆతన నా సహోదరులు పడడా పడొద్దు ప్రభా నన్ను పంపి ప్రభా ధనవంతుడు దేవుని అడిగినప్పుడు భూమి మీద నా సేవకులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట విని లోబడి దేవుల్లోనికి వస్తే వాళ్ళకు రక్షణ రాక వాళ్ళకు శిక్ష అని దేవుడు అక్కడ స్పష్టంగా తేల్చేశాడు కాబట్టి మనం తెలుసుకున్నాము ఆయన యశు ప్రభు మన పట్ల జోక్యం చేసుకో మన కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు ఎంతమంది ఉప మనం దేవుని ఎరగకముందు మన కోసం ఎంతమంది ఉపవాసాలు ఉండి కన్నీరు విడిచి అనేకులు మారాలా ప్రభు అనేకులు రక్షణలోకి రావాలని ఎంతమంది మనం ఎంతమంది మన కొరకు ప్రార్థన చేస్తే పెద్దవారు మన కొరకు ప్రార్థన చేస్తే మనము దేవుని తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఈ లోకంలో మనం కూడా దేవుని మనం తెలుసుకున్నామంటే ఆయన కృప అనేకులకు అనేకులు తెలుసుకోవాలంటే మనమే ప్రయాస మనమే దేవుని తెలుసుకోవాలా మనమే ఆయన రాజ విస్తరణ కొరకు మనమే కష్టపడాలా మనమే శ్రమ పడాలా ప్రార్థన చేయాలా వారి కోసము దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించింది కాక అవు ప్రార్థన చేసుకున్నాం మహాగనుడ మహోన్నతురానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మరి నైనా జ్ఞానవంతురాల గురించి నువ్వు మాట్లాడవు నా ప్రభా జ్ఞానం కలిగి మేము నడుచుకోవాల నా ప్రభా నా తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన మూల వాక్యాన్ని బట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న మూడు తన ఊళ్ళు ఇల్లు ఊడబెరుక్కునని మీరు మాతో మాట్లాడరు ప్రభా మేమి ఈ జ్ఞానం కాకుండా ప్రభా దైవిక జ్ఞానం కలిగి మేము జీవించాలదేవా సహాయం దయచేసి మా జ్ఞానం జ్ఞానము కాదయ్యా మా తెలివి తెలివి కాదయ్యా నీ జ్ఞానంతో నింపండి నీకు నీకు ఇష్టాను సరంగా మమ్మల్ని నడుచుకోండి అయ్యా మేము మెలుకోగలిగి విశ్వాసం అని నిలకడగలిగి ఓ ప్రభా అయా నీ ఎందు నమ్మకం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి మాట్లాడే ప్రతి మాట మన హృదయాలో స్థిరపరచండి ఆత్మీయంగా బలపరచండి మేము రక్షించబడ్డామంటే నీ కృప మా కుటుంబీకులు మారాలా నశించిపోతున్న ప్రతి బిడ్డ కూడా రక్షణ అనుభవంలోకి రావాలా మీరే నిజమైన దేవుడు అని దేవా సహాయం దయచేయండి ఈ ఆత్మీయ జీవితంలో నా ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా అంచలంచెలుగా అభివృద్ధి పరచండి నీ చిత్తము నీ నీ చిత్తము మా పట్ల ఏమై ఉన్నదో నీ చిత్తమే మా పట్ల జరిగించి నీకు లోబడి భయపడి నీ అందరి నా ప్రభా భయభక్తులు గల ఓ ప్రభా ఏ కోలేసి విజ్ఞాపన కర్తను దయచేసి మమ్మల్ని నా ప్రభావ అనేకులకు నైనా స్వార్థ ప్రకటించే స్వార్థికులుగా మమ్మల్ని లేవనెత్తమని సమస్త మహిమగాంధి ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఎస్ఐఏ పరిశుధనలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ ఏబిపిఎం రూపను ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ ఇంకా ఎంతమంది అయితే ఈ ఆరాధనలో పాల్గొనలేదు ఆ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ఆ కుటుంబీకులందరికీ సమాధానం శాంతి కలుగొను గాక ఏసు క్రీస్తు నామమున ఆ మెయిన్ ప్రెసిడెన్స్ ఇస్తారు అందరికీ ఎన్సిస్టర్ <Gã> చేసినా <aí>